ఎరుగదు సుషుక్తిని జాగ్రత్త ఇరవందెరుగును మేల్కట్లయగా బయలెరుక రెంటి నెరుగుచును ఎరిగి ఈ రెండూ తిరముగా ఎరుకను తీసివేసితే చాలు పరులు నేనని ఏతి పలుకే లేకుండు ఇట్లెరుగుచూనుండు రిగిత ఇరవంద సుషుప్తి రెంటినెరుగును మేల్కట్లయగా బయలెరు కల రెంటిని ఎరుగదు యలెరుక రెంటి నెరుగుచునుడు గురుముఖము నా ఎరిగి ఈ రెండూ తెరముగా ఎరుకను తీసివేసితే చాలు పరులు నేననియేటి ఏటి పలుకే లేకుండు ఇట్లెరుగుచూనుండు ఎరిగి రెండు ఇది పదవి భజన